కాలంబులలు ఆదరించు దేవుడు ఆశ్రేయము నాకాయనే అండయను నా కోటయొ అన్ని కాలంబులలు ఆదరించు దేవుడు ఆశ్రేయము నాకాయనే అండయను నా కోటయొ అన్ని కాలంబులలు విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నను కాపాడు చుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నను కాపాడు అన్ని అలంబూలలో దరించు దేవుడు ఆశ్రయము నాకాయనే అండయును నా కోటయు అన్ని కాలం భూలలు ఏసీ నాకు మంచి కాపరి ఎన్నడు నేను భయపడును ఏసీ నాకు మంచి కాపరి నేను భయపడను ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును అన్ని కాలం ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయ్యను నా కోటయు అన్నీ కాలంబులలో అన్యులమైన మామూలను ధన్యులుగా ధర చేన్యులమైన మామూలను ధన్యులుగా ధర పాపము శాపపు నరకపు వేదన మానుండి నుండి తొలగించితివి పాపపు శాపపు నరకపు వేదన మా తొలగించితివి అన్ని కాలం ఆదరించు దేవుడు శ్రీమునకయనే అండయను నా కోటయు అన్నీ కాలం బులలు జోదనలాలు సహనము నీర్పెను నా యేసు నాదుడు జోదనలాలు సహనము నీర్పెను నా యేసు నాదుడు సత్యము జీవము మార్గమునేనని పరమకు దారి చూపెను సత్యము జీవము మార్గమునేనని పరమకు దారి చూపెను అన్ని కాలంబూలలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయ్యను నా కోటయు అన్ని కాలంబులలో నేచీనా చూనాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష భక్తుల గుంపుల్లో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష మోక్షా నందుచేరి నందు గుంపుల్లో హార్షించిన చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నాయనతో నుంటే చాలు క్త మందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి ఏసుని రక్త మందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యసు రాజును నే చూచిన చాలు మహిమలో ఆయనతో నుంటే చాలు ప్రియాసు చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు దూతాలు వినాలను మీటూనపుడు గంభీరాజు అయ్యులు మృగునప్పుడు దూతాలు వినాలను మీటూనపుడు Rambira Jaya Dwanilu Mrugunapudu Hallelujah Patal Pada Chunda Hallelujah Patal Pada Chunda Priya Isunitoninu Ullasintun ప్రియాసు నీతో నేను ఉల్లాసిన్ ప్రియాసు రాజును నే చూచినా చాలు మహిమలో నే నాయనతో నుంటే చాలు ముండ్ల మంబైనా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు ముల ము కుటంబైన తలను చూచీ స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కొట్టబడిన వి పుంజుచీ కురడాతో కొట్టబడిన విపుంజుచీ ప్రతి ఒక్క గాయమును ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్యా యశు రాజును చూచి చాలు మహిమలో నాయనతో నుంటే చాలు హృదయముస్తులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుంటే ఉదయం స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుంటే అల్లేలుయా నల్లే అల్లెలుయాలుయా వర్ణింప నాలు కాదయ్యా వర్ణింపాలు చాలా ప్రియా నే చూచిన చాలు మహిమలో నేను ఆయనతో నుండి చాలు ఆహా ఆ బూరా ఎప్పుడు ధ్వనించును ఆహాషా ఎప్పుడు తీరుతుందో ఆహా బూరా ఎప్పుడు ధ్వని ఆహానా ఆశ ఎప్పుడు తీరుతుండో తండ్రి నా కన్నీటినీ తుడుచునిప్పుడు తండ్రి నా కన్నీటిని ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశాతో వేచి ఉండే నా హృదయం ప్రియాసు రాజు నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపుల్లో హర్షించిన చాలు ప్రియాసు చూచీనా చాలు మహిమాలో నేను ఆయనతో నుంటే చాలు ప్రియా యేసు నే చూచిన చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు అలా లేని dinamilla ne ke tintun aradin kun devan inne dinamilla ne ke tintun aradana aradana aradana aradhana nike nike aradhana nike nike stuti aradhana aradhin kun devanenne dinamalleke kun aradhin kun devanenne dinamelle ne ke guntun vaiku vane ne padtu stuti ga namo jese danu veku vane ne padtu stuti ga namo jese danu sevi mandala seta rado నిన్ను గన పరచీ కొలిదను తిమండల స్థితి తారదో నిన్ను గనపరొలియాడదను మీకే నీకే ఆరాధనా మీకే నీకే స్థుతి ఆరాధనా ఆరాధా దినల్లనే కేతి ఆరాధిన్ దేవే దినమల్లనే కేతులే కయపు వలనే నా ప్రాణము ఏలుళేక ఎంధ్యులపు వలనే ప్రాణము నీ కొరకై దృష్టి ఉన్నది దేవాని చూడాలని నీ కొరకై దృష్టి ఉన్నది దేవాణిన్నే చూడాలని నీకే నీకే ఆరాధనా నీకే నీకే స్థుతి ఆరాధనా aradin <Sings> tum devaan inne nina mellane ke tin tin aradin tum devaan inne nina mellane ke tin tin aradana aradana aaradhana aaradhana rike rike stuti aaradhana rike rike aaradhanam aaradhin tu devan enne dinanalla neke dinu hallelujah praise lord anna పంక్తిలో సీమోనో ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ ఆ భోజన పంక్తిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను కన్నీటితో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధనా ఆరాధనా ఆత్మీయారాధనా ఇల్లంత సువాసనా ఆరాధనా ఆరాధనా ఆత్మీయ ఆరాధనా ఆ భోజన పంక్తిలో సీమో ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఎస్సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఎస్ అయ్యను సింహాల నూలను మోసింది నీ వాక్యం దాని ఏళ్ళు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం సింహాలనూలను మోసింది నీ వాక్యం దాని ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం అల్లేలుయా అల్లేలుయా Ah ha hallelujah aradhana aradhana aatmi aradhana hallelujah hallelujah ah ha hallelujah aradhana aradhana ఆత్మీయ ఆరాధన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది యను ఏ పేజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఏస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఏ బేజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఏస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం అల్లేలుయా అల్లేలుయా హాహా ఆరాధనా ఆరాధనా ఆత్మీయ ఆరాధనా అల్లేలుయా అల్లేలుయా ఆహా అల్లేలుయా ఆరాధనా ఆరాధనా ఆత్మీయ ఆరాధనా ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఎసయ్యనో కన్నిటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయారాధనా సువాసనా సువాసన ఇల్లంత సువాసనా ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధనా ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సైకను అలలుయ కుతూహలమే సన్నిధిలో కుతూహలార బాట మే నీ సని సీ దిలో ఆనందమానందే నీ సని సీ దిలో ఆనందమానందే నీ సన్లో అలా బాట మే నీ సునీ సన్లో పాపమంత పోయెను రోగమంత తొలిగెను యస్సుని రక్తములో విసు నందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో పాపమంత పోయెను రోగమంత తొలిగెను యేసుని రక్తములో విసు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మాతో కుతూహల అభ నా యసుని సన్నిధిలో కుతూహలార్పాటమే నా యస్సుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయమునే ఆత్మలో దేవుడు గుర్తించు నన్ను అద్భుతం అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయమునే ఆత్మలో దేవుడు గుర్తించి నన్ను అద్భుతం అద్భుతమే కుతూహలార్ బాటమే నాయి సుని సన్నిధిలో కుతూహలార్ బాటమే నాయి సుని సన్నిధిలో శక్తినిచ్చనేసు జయమునిచ్చనేసు జయముపై జయము నిత్యను ఏకముగా కూడి ఓ సన్న నిచ్చనేసు నిచ్చనేసు జయము చాటముచ్చేసు జయముచ్చా కుడి సడి ఉరంత చాటూ కుతూహల ఆర్బాట మేసు సన్నీ దిలో కుతూహలా ఆర్బాట మే సన్నిధిలో భూరాధ్వనితోనూ పరిశుద్ధులతోను ఏ సూరా నయ్యుండే ఒక్క క్షణంలో నేరు పంతం పొంది మహిమలో ప్రవేశిద్దా భూరాధ్వనితోనూ పరిశుద్ధులతోనూ ఏ సూరా నయ్యుండే ఒక్క క్షణంలో నేరు పొంది మహిమలో ప్రవేశిందా కుతూహలార్బటమే సన్నిధిలో కుతూహల ఆర్బాటమే నైసు సన్నిధిలో ఆనందమానందమే సుని సన్నిధిలో ఆనందమానందమే నీ సన్నిధిలో ఓ కుటుహల అర్బాట మే నీసుని సన్నిధిలో ప్రజలన్న ట్యాంక్ యూ అన్న భ పరిశున దేవాన్ని స్థామతో వాక్యం తెలుస్తుంది మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీద వచ్చిన సరస్వతంలో మీరు పోతాను వాగ్దానం చేస్తున్న నేసప్రభ నా ఈ వాక్యం సత్యంలో గ్రహించే జ్ఞానం తెచ్చని తీసుకెళ్గే మనసు తెచ్చని పరిశుద్ధ ఆత్మ నడుపు దని తెలివండి మా చౌవు స్వస్థపరిచని మా తన బంధు స్వస్థపరిచి ఈ వాక్యం లే ప్రభా మన తని మన గుడైన తెలియచే మనీశ స్వామిన్ యువత మరలా నేను లోకంలో నన్ను వెంబడించి వాడు చీకొడ్లో నడవ జీవో వెళ్ళకలి వారితో చెప్పాను పనిచేయాలే తన సేవలో చెప్తున్నా ఆయన సేవ చేస్తావో చెప్తున్నా అందరికీ నేను లోకంకు వెలుగును నన్ను ఎమ్మడిచ్చి వాడు ఎంత మాత్రం చీకటి ఉన్నారు ఒక జీవ వెలుగు ఉన్నారు అని వారితో చెప్పాను అంతేరా బ్రా అంతే ఇంకేమంటే ఈ పరిస్థితి చీకటి సంబంధుడు చీకటి సంబంధం చీకటికు మన వెలుగు ఎంపత్తుంటాడు మన కొరంతీరాని ప్రశ్న చీకట్గా వెలుగుతుంటే చీకటి చెప్పుకొని చిన్నావు సాక్ష్యం చెప్పు చెప్పుకొని చిన్నావు నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా నేను ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి వెళుతున్నావు నేను ఎరుగుతు నేను సాక్ష్యం చెప్పుకొని నా సాక్ష్యం సత్యమే అలా లుయ్యా ను నువ్వు ఎదుగు అంటారు చూస్తే ఇప్పుడు చూస్తే నీ సాక్ష్యం సత్తం లేదంటే చేస్తున్నారు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎదుగుద్రు అలాయ ఏమంటాడు నేను ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాను మీరు ఎరువు తీర్పు తీర్చిస్తున్నారు మీ శరణ్ తీర్పు తీర్చిస్తున్నారు అలా మీరు శరీని ఏం చేస్తారు తీర్పు తీస్తాను ఇంకేమంటాడు నేను ఎవరికీ తీర్పు తీర్చను ఎవ్వరికి ఇప్పుడు తీర్పు తీర్చాను అలా మాట హలో చెప్పండి మేడం చెప్పండి చెప్తారు నేను మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీర్చున్నారు నేను ఎవరికి తీర్పు తీర్చాను ఎవరిని నేను తీర్పు తీర్చాను నేను ఒక్కటై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా నిన్నున్నాము గనుక నేను తీర్పు తీర్చినాను నా తీర్పు సత్యమే అలా తీర్పు తీర్చిన సత్యమే అంటే ఒక ఆయన ఉన్నాడు తీర్పు తీర్చినా నా సత్యమే తీర్పు ఉంటది అని మీ చెట్టి తీర్పు తీస్తాను కనుక ఇక్కడ పరిశీలిస్తారు అక్కడ వాళ్ళకి చెప్తున్నాను అప్పుడు ఆయన మీరు కింది వారు నేను వాడను పైనుండు వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సముద్ర కాను కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి నేను ఆయన మీరు విశ్వసించిన ఏడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతున్నారు అని వారితో చెప్పాను అసలు ఖచ్చితంగా చెప్తున్నాడు అసలు ఏమంటారు నేను అయిన వారు మీరు కింద వారు నేను చెప్పినా మీ నమ్మలేదు కనుక అక్కడ నేను ఆయన లేకుంటే మీ పాపంలో మీరు చచ్చిపోతారని మీతో నిత్యంగా చెప్తున్నానని ఇక్కడ యేసు ప్రభు చెప్తే ఎంత మాత్రం వాళ్ళు ఒప్పుకుంటలేనంట ఇక్కడ ఇంకా ఏమంటాడు కాబట్టి వారిని వివరమని ఆయన అడగా కేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పు ట్వంటీ త్రీ అనా అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైన థర్టీ కనిపిస్తా థర్టీ వన్ థర్టీ వన్ తన నమ్మిన యూధులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజంగా నా శిష్యుల ఉండి సత్యం ను గ్రహించేదారు అప్పుడు సత్యం చెప్పగా కాబట్టి యేసు తన నమ్మిన యూధులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే ఇంకేమంటారు నాకు శిష్యులయ్యుండి సత్యం నుంచి సత్తమే గ్రహించేదు ఆ సమే చూస్తే మీకు స్వతంత్ర జయను అలా ఇక్కడ చెప్తుండే ఎంత మాత్రం వాదు ఒక్కులే అంట అయితే ఇక ట్వంటీ ఫోర్ లో చెప్తున్నాడు యశపురం వల్ల కాగా మీ పాపంలోనే మీరు చనిపోతున్నారు మీతో చెప్పి తిని పాపంలో చచ్చిపోతున్నీ చెప్పి తిని నేను ఆయనను మీరు విశ్వసించినలా మీరు నేను ఆయనను విశ్వించిన మీరు మీ పాపంలోనే చనిపోతున్నారు అని వారితో చెప్పాను అలలియా ఇక్కడ ఏమంటాడు అలలియా పాపం వచ్చి నేను మన్సి కుమార్ విడుదల ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ ఏమంటారు అందుకు యేసు పాపం చే ప్రతి వాడునూ పాపం మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అలా పాపం చేయడు పాపం కొద్దిగా దాసు అని చెప్పుకున్నాడు అని నిత్యంగా మీతో చెప్తున్నాను అని ఇంకేమంటాడు అక్కడ దాసుడు ఎల్లప్పుడైనా ఇంటిలో నివాసం చేయడు దాసు ఎప్పులో ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను అలా కుమారుడు ఏసు ప్రభు ఏమంటే నివాసం చేయను ఇంకేమంటాడు కట్టు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన కుమారుడు మీకు స్వతంత్ర చేసిన మీరు నిజంగా స్వతంత్రు అది ఏమంటారు నిజంగా స్వతంత్రమేందుకు అంటే పాపంలో బానిసగా ఉన్నాడు వాళ్ళు ఇంకేమి పాపంలో బానిస మనిషికి వాళ్ళు ఎందుకు వచ్చినాడు అలా ప్రజలకు పాపం నుంచి విడిపిస్తాను ఆయన వచ్చిన కానీ ఎంత మాత్రం వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇంకా ఫార్టీ త్రీ ఓకే అన్న మీరు నా మాటలు గ్రామకున్నారు మీరు మీ తండ్రి యాగో అపాధి సంబంధులు మీ ఒక తండ్రి ఎవరో ఉపాధి సంబంధుల మీ తండ్రి దురాశ నెరవేర్చుకుంటున్నారు మీ తండ్రి ఉపాధి దురాశ నెరవేర్చున్నారు ఇంకేమంటాడు ఆది నుండి వాడు నరహంత కూడా అయ్యే సత్యమంత ని ఆది నుండి ఏం చేస్తాడు నిరంతరే ఉన్నాడు దొంగ దించాల్సిన వచ్చు కదా దొంగ చేస్తూ దోర్పించా అలా వాడు నిరంతరం కనుక అలా దానికి మీరు దాస్తు ఉన్నాడు అని ఇక్కడ యశ్వభు చెప్పుకున్నాడు ఇంకేమంటాడు వాణి ఎందుకు సత్యమే లేదు వాణి సత్యమే లేదు ఇంకేమంటాడు వాడు అబద్ధ పాడినప్పుడు తన స్వభావం అనుసరించితే మాట్లాడున్నాను వాళ్ళు మా అబద్ధం మాట్లాడితే వాళ్ళ స్వభావం అని మాట్లాడదు అని చెప్తుడు ఇక్కడ వాడు అబద్ధికుడు అని అబద్ధం జనకుడ ఉన్నాడు వాళ్ళు తండ్రి అని తండ్రి ఉన్న జనకుడే ఉన్నాడు వాళ్ళకడు ఆ తండ్రి చెప్తుడు యేసు చెప్పుచున్నాను గనక నేను సత్యమే చెప్తున్నాను నా ఎందుకు పాపమున్నదాన్ని మీలో ఎవరు స్థాపించదు నేను సత్యం చెప్పు చిన్నాడులా మీరు ఎందుకు నన్ను నమ్మరు నేను ఇప్పుడు సత్యం చూడ ఎందుకు నమ్ముతలేరు అంటే వాళ్ళేమిటి వాళ్ళ ఎవరున్నారు అపాధికి దాస్తున్నారు ఎంత మాత్రం వాళ్ళు సత్యం నమ్ముతలేరు ఎందుకంటే చీకర్చమ్మదు నేను విలువడి ఎంత మంది చీకరు ఒక జీవో వెలుగున్నాడు అలా అంటే జీవం అంటే ఆయన వెలుగు ఆయన ఎవరైనా ఎండిస్తాడు ఆ యేసు ప్రభు పోలిగా ఉంటారని ఇక్కడ వాక్యం చెల్లితే వాళ్ళకు ఏమైందంట వాళ్ళకు ఒక ఏమైంది ఈషా వచ్చేసంట వాళ్ళకు అసలు దేవుని సంబంధం వాళ్ళు దేవుని మాటను ఇంకేమంటాడు మీరు దేవుని సంబంధాలు కారనే వినర చెప్పాను చెప్పాను అసలు ఇక్కడ చూస్తే ఇప్పుడు బానిస్తా ఉన్నారు అసలు పాప ఉన్న బానిసలు విడుదల రోమా ఎయిట్ లా నైన్ ఇక్కడ చూసాం చూసాం ఎయిట్ లా నైన్ రోమా ఎయిట్ నైన్టీన్ దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచ్చు కనిపెట్టడు అక్కడ రోమ సంఘం చెప్తున్నాడు ఏమంటుంది అక్కడ జరుగుతున్నారు మళ్ళా దేవుని కుమారుల ప్రత్యే ప్రత్యక్ష ఆశతో కనిపెట్టుకు ఇంకా ఆ దేవుని బిడ్డలు బానిస్ లో ఉండటం చెప్తా చూసాం ఏలే అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపిబడి దేవుని పిల్లలు పొందబో మహిమ స్వాతంత్రం పొందుదును నిరీక్షణ గలదై స్వేచ్ఛక కాక దానిని లోపరిచిన వారిని మూలంగా విడదపరచబడను ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల సృష్టి సృష్టి నాశమునకు లోనైన దాసముడి నుండి విడిపింపబడి సృష్టి లో పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతున్నా దేవుని పిల్లలు మరిమగలబు స్వాసం పొందుగలగా నిరీక్షణ గలదయి నిరీక్షణ కలగలే అంటే నిరీక్షణ కలిగి చూస్తున్న దేవుని కుమారు అంటే సుస్తి అంటే దేవుని బిడ్డ ఇంకా ఏం చేసి పానిష్ గా ఉందంటే కాక దానిని స్వేచ్ఛను వ్యర్ధంగా ఇంకేమంటారు పాలు భక్తులు దృష్టి అంటే శ్రమాలకు సాధన ఇంకా వేదన పడుతున్న ఇంకేం తీసు ఏసు ఎందుకు స్వసం చేస్తానికి వచ్చింది కనుక తన రత్నం ధర రక్షణ ధర ఇంకా వేదన పడుతుంది ఇంకా ఆ దానికి దాసుగా ఉన్నది అలా ఇక్కడంటే ఇక్కడ పౌరు భక్తులు చెప్తున్నారు రోమాధ్యాయకు ఇప్పుడు ఏం చేస్తే అందరు ఆ సైతానికి ఏమిన్నారు దాసుగా ఉన్నారు సైతానికి ఏమున్నారు దాసుగా ఉన్నారు మనం ఏం చేయాలి వాళ్ళకు ఆ దేవుని వాక్యం చెప్పి వాళ్ళకు ఏం చేయాలా మనం గెలిపియాలా మనం పౌరులు ఇక్కడ చెప్తుండ్రు ఇంకేమంటారు ఇక్కడ చదువు ఇంకా అంతేకాదు అంతేకాదు అంతేకాదు మనం ప్రజఫలం నందిన మనము కూడా దత్తపుత్రుత్ర అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టి మనలో మనము ములుగుచున్నాము ఇంకేమంటాడు ఏలైనా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడి అలా నిలు మనం రక్షింపబడి నిరీక్షింపబడి కనబడినప్పుడు నిరీక్షతో పని ఉండదు కానీ నిరీక్ష కనబడినప్పుడు నిరీక్ష నిరీక్ష ఉండదు అని చెప్తారు పావు చూచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించను చూసుకున్న నిరీక్షించను మనము చూడదాని కొరకు నిరీక్ష నేడలా ఓపికతో దాని కొరకు ఎప్పుడైతే బయట చూస్తున్నాం ఓపితో మనం కను పెడుతున్నాము అటు వాళ్ళే ఆత్మయో మన బలహీనత చూచి ఆత్మను మన బలంతో చూసి సహాయం చేస్తున్నా ఆత్మ ఏలాగూ ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు కానీ మనం యుద్ధం ప్రార్థించు ఏముందు కానీ ఉచ్చరింప శక్కులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చే ఆత్మ విజ్ఞానం మూలతో మన ఆత్మ ఏ దేవుని ఆత్మ ఏం చేస్తున్న మూలతో ఏంటో విజ్ఞానం ప్రార్థిస్తున్నారు అలా అలుయ్య ఇక్కడ చూస్తే ఈ శాస్త్ర ప్రశ్నలు ఇంతవరకు వాళ్ళు మారమశాస్త్రం చెప్తుండ్రు వాళ్ళు ధర్మశాస్త్రం ఏది ఆజ్ఞ నరంతకు చే అంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కనుక సైతాన్ లో ఉన్నారు కనుక ఎంత మాత్రం వాళ్ళు లేచి ప్రయోజన చెప్తాను వాళ్ళు ఒప్పుకుంటే రేరు అలాగే ఆ రెండు గొప్పలు ఇంతవరకు ఉండరు కానీ ముందు మనకి ఎంత గొప్ప జనం కోసమే ఉంది మన ఆ గొప్ప జనం చేయాల మనం ఆ విజ్ఞానం ప్రార్థన చేయాల అలాదిగా ఎందుకంటే ఆ పల్లో రాజ్యం పట్టబడింది అది యువన్ నుంచి చెప్పినప్పుడు ఆ బలవంత చేతి దాని నుంచి ఆ బానిస నుంచి మన ఇచ్చిన మనకి విడిపించే బాధ మనకు మనకు భారం ఉంది కనుక మన ఆశక్తికి కాళ్ళు మన కళ్ళు ప్రార్థిస్తూ వాళ్ళు విడిపియాల వాళ్ళు ఇంకా బానిస్తూ ఉన్నాడు అలా ఏసు ప్రభులో స్వతంత్రం ఉంది కనుక ఏసు ప్రభులో సమస్తం జీవం ఉంది కనుక ఆ యేసు క్రీస్తు చెప్పి ప్రజలకు ఏమి చేయాలా ఆ స్త్రీల దగ్గర నడిపించి దేవుడి చిన్న వాక్యం తీసుకున్నా ప్రేర తెలుసు సిస్టర్ మన ప్రేర అంశాలు వచ్చేసి మనకు బిక్షపతి గురించి శివరామ కృష్ణ గురించి బ్రదర్ గురించి మనోజ్ అన్న రేణుక సిస్టర్ కావ్య గురించి వెన్నీ బ్రదర్ గురించి రామ్ బ్రదర్ గురించి మన మధ్యలో ఉన్న రూపస్ బ్రదర్ ఉన్నారా రూపజ్ అన్న ఉన్నారా ప్రైజ్ లాడా ఉన్నాడా అన్న కుటుంబం చూసుకోవాలి బ్రదర్ శివరామకృష్ణలో ఉన్నాడు కోమల్ ఉన్నాడు ఆయన కూడా లేవాలి సురేష్ బ్రదర్ కూడా ఐసీ ఉన్నాడు ఎమర్జెన్సీ వార్డులు ఉన్నాడు ఆయన కూడా స్వచ్ఛ పడాలి బ్రదర్ కి త్రోట్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ త్రోట్లా ఆయన మంచిగా తినాలి మంజుల సిస్టర్ వాళ్ళ హస్బెండ్ రావాలి రేణుక సిస్టర్ మనోజ్ బ్రదర్ గురించి ఇంకా బెన్ని బ్రదర్ గురించి అంతే బ్రదర్ చేయండి ఫస్ట్ నేను మన బిక్షప్రతి బ్రదర్ సురేష్ రామకృష్ణ సురేష్ బ్రదర్ రామచందర్ బ్రదర్ మంజుల సిస్టర్ కలుసుకుండా ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా ప్రేమ తండ్రి దేవాని పాదాలు తండ్రి స్థుతులు స్తోత్రం ఉన్నాయనే ఎసయా పొద్దు నుంచి ప్రోడ కాపా నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో ఉన్నాయనే ప్రభావాసా ఈ దున్ను చూడలేక ఎంతో ప్రభావా ప్రార్థనలు విన్నపములు మీకు తెలియచేస్తున్నాం తండ్రి ప్రభా పిలుపుల ప్రశ్న పత్రిక నాలుగో ఉధ్యా వాళ్ళ యొక్క విన్నప్పులు తెలియచేయమంటున్నారు తండ్రి ప్రభా భిక్ష ప్రతిప్రదల కోసం ప్రాధనర్ తండ్రి ప్రభా కుటుంబ సమస్యలు నేను ఇస్తే ప్రభా మీ తండ్రి ప్రభా తాగుడు నుంచి మానుకోవాలి తండ్రి ఏసుక్రీస్తు నమ్ములు ఆజ్ఞాపిస్తున్నాం అని ఇంకోసారి ఇంకా తాగకుండా సహాయం తెచ్చేయమని తండ్రి ప్రభా ఆ తాగుడు దురాత్మను వెళ్లిపోమని ఏసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నాం అదేవిధంగా ప్రభా సురేష్ బదర్ అనేస ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నారు తండ్రి ప్రభా మీరు సహాయం దేమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎస్సే ప్రభా మంచి ఆరోగ్యాన్ని దేని ప్రభా మీరు ముట్టి తాకి స్వస్థపరించండి ప్రభా ఆ బిడ్డని ఒక సాక్షిగా వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ మరి ఆ ప్రభా ఆత్మని మీకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా దుస్తు ముట్టనికి వీలు లేదండి ప్రభా నేనే ఎసే ప్రభా మరి ప్రార్థన కాడికి వచ్చిందంటే ప్రభా ఆ ఆత్మ నీది తండ్రి నేను ఎసే ప్రభా అదేవిధంగా ప్రభా మరి మనజ్ బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం ఎన్నిక సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇద్దరు నాయనసే ప్రభా మన కుటుంబ జీవితం కోసం నీకు కొందనాలు తండ్రి ప్రభా మరి దివించి మంచి ఆరోగ్యం తెచ్చని సిస్టర్ చేసే పనుల్లో మీరు తోడు నీడుగా కోరుకుంటున్నాం తండ్రి నాయనసే ప్రభా అదేవిధంగా ప్రభావ వాళ్ళ సేవ జీవితాన్ని మీరు ముద్రించి పెట్టమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళ ఇంటి అగ్ని కంచ వేయని నిన్ను నమ్ముకున్న బిడ్డలు తండ్రి ప్రభా ఎసయ్యా మీ మీ దూతులను కాపుదలు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదే విధంగా నాయన బెన్ని బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్న తనే ప్రభా మీరు సహాయం దయచేసినందుకు నీకు వందల తండ్రి ప్రభా మరి నా ప్రభా తను కూడా హాస్పిటల్లో ఉంటున్నా ప్రభావ మీరు సహాయం తెచ్చేయండి మంచి ఆరోగ్యం తెచ్చేయండి త్వరగా కోలుకున్నందుకు నీకు కొందో తండ్రి ప్రభా ఇది ఒక గొప్ప సాక్ష్యం తండ్రి నాయన ప్రభా ప్రార్థనలు విని నాయనసే ప్రభా మాకు ఎన్నో జవాబులు ఇచ్చినందుకు నీకు వందల తండ్రి ప్రభా ఎసయ ఇదే ప్రభు వాళ్ళు విశ్వసించి నాయన ప్రభా ఇతరులకు సాక్షులుగా ఉన్నకు సహాయం తెచ్చాడు ప్రభా తెలుసుకొని వాళ్ళు కూడా మీరే నిజమైన తెలుసుకొని ప్రభా వేరే వాళ్ళకు సువార్త ప్రకటించము ప్రకటించి మంచి మార్గాన్ని చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మరి కే ప్రదర్శిష్టట్టి స్వస్థపరించండి వాళ్ళు చేసే పనులతో మీరు తోడు నిండుగా ఉండండి ప్రభా ఎస్ అయ్యా మరి ప్రభా ఎటువంటి నన్ను ఇబ్బందులకు గురి కాకుండా సహాయం తెచ్చేవాడు ప్రభా ఈ దూతలను కాపుదలో కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా చెప్పి మనజ్ మనజ్ వాక్యం చెప్పిన తండ్రి కుటుంబాన్ని దీవించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ ఆ వాక్యం ప్రతి ఒక్కరు జీవితంలో నెరవేర్ సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ మేము విని నేనేస్తే ప్రభావ వెళ్ళిపోకుండా అది పాటించే ప్రాక్టీస్ ప్రాక్ ప్రాక్టీస్ చేస్తేనే ప్రభావ ఏదైనా వస్తుంది ప్రభా వాక్యం కూడా మనం దినదినం ప్రాక్టీస్ చేయటకు ప్రార్థనలు కూడా మేము దినదినం ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఇస్తే ఇతరులను తీసుకొచ్చేటప్పుడు మాకు సాయం కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ మరియు ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ మీరు దీవించి ఆస్వాదించమని ఈ యొక్క ప్రార్థన మీకు అప్పగిస్తాం మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి రాజా కృప మ అన్నముల వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందు కుటుంబాన్ని దీవించి హృదయం ధర కంటి ధర చూపు ధర నడుక ధర క్రియలు ధర తప్పు క్షమించి మా పాపల్ని క్షమించి మాలో ప్రతి ఒక్క ఆకారం తీసుకొలను ప్రతి కుటుంబానికి సంపూర్ణ విడుదల దండి డాక్టర్ల కన్నా మీరు పరమ వైద్య దేవానికి గాయపన్న ముట్టి సంపూర్ణ విడుదల మరి రామచంద్ర బ్రదరచే కుటుంబించే ప్రతి కుటుంబానికి జ్ఞాపం చేసుకున్నాయన మీరే ఆత్మకార్యం జరిగించేవాస్తూ సాధ్యపరిచే దేవుడు తండ్రి మీరే సహాయించిన గొప్ప వనరస్ జరిగించి దేవస్కాయ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశించి ముఖ్యంగా కుటుంబ వరకు ముగ్గురు దీవించి ఆశించి మన సీటు రావాలని కుటివైన ఆత్మ కార్యం జరిగించిన ఆత్మ దయ్యం కానిపాల ప్రతి పాపాలు క్షమించి దేవని నామానికి మహిమ ఘనతా ప్రభావం తెచ్చుకున్నాయని తన కాళ్ళను తీసిన దేవుని గాయపన్న సంత ముట్టి సంపూర్ణ విడుదల వెనుక సాక్షిబెట్టుకోండి దేవదేరి కుటుంబం బలపచీకృతాన్ని దీవించి ఆశ్రయించి వంద మందిరాల మీద అరాజకీయాలు జరుగుతున్నాయి ప్రభా మీరు మీ దృష్టి మందిరాల మీద పెట్టి దైవ జన్మల మీద పెట్టి పాపాత్ముల్ని అందరికి మంచి మనసు ఇచ్చి అందరినీ కాపాడు ప్రభా మందిరాల మీద చాలా అరాజకీయాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా మీ దృష్టి పెట్టండి ప్రభావ అలాగే సేవకులు అందరికి హాస్పిటల్లో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరి సేవకులను ఆరోగ్యంగా సంపూర్ణంగా కాపాడండి ప్రభావ అంత మీ దయ ప్రభా అందరినీ కాపాడండి ప్రభావం ప్రాధాన్య చేసి ఆశీర్వాదం కుటుంబం నుంచి ప్రభా హ మంత్రాల నుంచి దయ్యం నుంచి విడుదల పొందాలా తాకుల నుంచి విడుదల పొందాలా చీకటి విడు వేస్తున్నారా గద్దిస్తున్నాను దేవా కుటుంబం పాపం శ్రమించండి నా దేవా నీకు తెలుసుకోవాలా హలలి వెలుగు ప్రకాశం జీవం ప్రకాశం నా దివాణి మీద సహాయం చేయండి ఇంకో బ్రదర్ ముట్టం తాకండి నా దేవా మా కోమలో ఉన్నట్టు ప్రభా అలలిసర్ ని మీ వాకు ధర తీసుకొచ్చిన నీ వాకు అంటే నీ జీవం ప్రభా నీ వాకుడు స్వస్థ ఉంది ఆ సంబంధమైన వాకులను ప్రభా పంపించి ఆయన నేరాల్లో ఆత్మ జీవంలో పొంచి స్వస్థపరిచి ఆ కుమ్మ నుంచి బయట తీసుకురండి అలా సైతం సిగ్గు కలగాల ఇస్తే ప్రభా చీకటి ఓడిపోవాలా జీతంలో వెలుగు రావాలా జీవం రావాలా మీరు బాబుకు విడుదల ఇంకో బాబు ఉంటుంది ఆయన స్వస్థపరిచి ఆయన కామ నుంచి విడిపించండి చేసిన పాపం నుంచి రక్తం కలిగి ఆత్మ జీవం శరం మీ కలిగి పరిధిపరిచి నా దేవ చక్కగా నీ వాకు పంపించి బాగు చేయండి యశప్రభ ఆ దేవా నిస్తాం యశవప్రభా పడిన గుంట ఆ సమ్మ నుంచి బయటకి తీసుకెళ్ళాలయప్రభ కారణం చేయండి మంచుల సముటి తాగి ధైర్యపరిచి తన భర్త భార్య భరితను ప్రేమ కలిగించి మీకు కల్పించమని ప్రార్థిస్తాం అనలిగా నా దేవ రక్షణ పొందిన బిడ్డ లేశప్రభ దుస్తులు ఏదో ప్లాన్ చేస్తున్నా దాని ప్లాన్ తారమారు చేయండి వాళ్ళు వెలుగు ప్రకాశం చేయండి మళ్ళీ ఐక్యత ఉండాలా అక్కడు ముందు సేవ చేయాల వాళ్ళ కుటుంబం ద్వారా అక్కడ బస్సులో సేవ చేయగలరా అనేక లక్షణాలు పొందాలా నా దీవానికి స్తోతం చేసాం అలాది ఐశ్వర్భ అం విడిపించండి వేసవ ప్రభా దివ రామచంద్ర మృతాకండి క్యాన్సర్ నుంచి విడిపించండి వేశప్రభ నా దీవానికి శ్రోతం అవకాశం అద్భుతం ప్రభ చెప్పినేసప్రభ అవున సుప్రభ పరిస్థితి గాయల్లో సాధ్యం ఉంది అలాది ఎక్కడ ఉంది క్యాన్సర్ వేసు అక్కడ జీవం పోషించి అలాగే మీ స్వస్థ నా దీవానికి స్తూతం మీదే కానించనీ ఇంకా చిన్నోబాబు మట్టి స్వస్థపరిచని అలాగే నాదిగారు ఎన్నిక మట్టి జ్ఞానం తెలియచేయని అత్యలకట్లు ఆగిపోవాలా పూర్తిగా నొప్పి వేసునాలు పోవాలా వాక్యం లేదు కదా జ్ఞాన తెలియచని స్వస్థపరిచని ఈ లోకల్ తొలగించి చీకటి గానం తొలగించి పరిశుద్ధ జ్ఞానం పరిశుద్ధ ఆత్మతో నింపి బలంతో నింపి మోకాళ్ళతో స్వస్థపరిచి సైతాన్ని బంధించని నా దిగారి చిత్తాన్ని ప్లాన్ నెరవేర్చుకోండి కేపిఎం ఎంతో భరోసా తాకండి కుటుంబంలో ప్రశుద్ధాత్మక శాంతి సమాధానం కుటుంబ కుటుంబం సేవలు చేయాలి చిన్న పిల్లలకి సేవలు చేయాలి ప్రభా నా దీవానికి డ్యూటీ వస్తాం సాయం చేసి సైతాన్ని బంధించని పురుగుపతి బ్రహ్మ తాకని డ్యూటీ సాయం చేయని నా దీవానికి మీ మీద ప్రభా మీ అస్త్రం తోలించి ఎక్కడుంది దానిలో గొప్ప కార్యం చేసి అలది దానిలో విజయం చేసి తిరిగి ప్రభా జ్ఞానాలను వారు సాక్ష్యం చెప్తాను సహాయం చేసి కుటుంబ కుటుంబం సేవలు వాడుకోవని మన ప్రభు నేసు ప్రభు కృపా ఇళ్ళు సదాకాలం చెప్పిన ప్రభుత్వం మనందరికీ సదాకాలం చూడు కాక అమీన్ బ్రదర్